సంస్కారం మన హృదయంలో ఉంటే దానిని శోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మనం ప్రసంగం చేస్తాం కానీ ఎవరో ఫలానా వాళ్ళు తక్కువ ఫలానా వాళ్ళు దట్ ఈస్ నాట్ ది ఐడియా సో ఎవరోలో కొంతమంది సామాన్య ప్రజ్ఞులు ఉన్నారు వాళ్ళందరూ మార్కెట్లో ఉంటారు వాళ్ళకేం తెలీదు మనమే చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం అభిప్రాయం కాదు దట్ ఈస్ నాట్ ది ఐడియా మనలో లౌకిక సంస్కారాలు ఉంటాయో గట్టిగా పాదుకుపోయి ఉంటాయో వాటి మన స్వరూపం మనకు తెలియకుండా కప్పివేయబడుతూ ఉంటుంది సో దాన్ని గమనించటం వల్ల మనము ఈ లౌకిక ప్రజ్ఞకి కొంత ప్రాధాన్యాన్ని తగ్గిస్తాము చాలా అవసరం లౌకిక ప్రజ్ఞ విషయంలో కొంత న్యూట్రల్గా ఉదాసీనంగా ఉండటం చాలా అవసరం లేకపోతే ఈ లౌకిక ప్రజ్ఞ అనేది ఏదైతే ఇది మనిషిని ఆ సంసార ప్రవాహంలో తోసుకుపోతుంది దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఎనీవే తర్వాత వాక్యం నమో శృతమే గోపాయా భాం శ్రుతపూర్వకం ఆత్మజ్ఞానాకం విజ్ఞానం गोपाया గోపాయా రక్ష తత్ప్రాప్తి అవిస్మరణాదీనా మే गोपाया శ్రు మే శృతం గోపాయ గోపాయ అంటే రక్ష రక్షించుము దాచిపెట్టుము అని గోపాయ అంటే దాచిపెట్టమని సో ఏమిటి ఏదే రక్షించాలి అంటే విజ్ఞానం శృతం విజ్ఞానం నేను విని సంపాదించినటువంటి జ్ఞానము ఏం పొని చదివి సంపాదించకూడదా అంటే చూడండి వేదము శృతి అనబడుతుంది అది రాసి నేను రాసిస్తాను మీరు చదువుకుంటారు అలాంటిది వేదం అనబడదు ఇది ఎంఏ ఫిలాసఫి ఎంఏ ఫిలాసఫీ లేకపోతే ఎంఏ పొలిటికల్ సైన్స్ మీరు పరీక్షకు అటెండ్ అయ్యారు అనుకోండి మీకు నోట్స్ వచ్చేస్తుంది ఇంటికి ఆ నోట్స్ చదివేసుకుని ఏడాది తర్వాత వెళ్ళి పరీక్షలు ఉంటున్నాయి ఆ పరీక్షలో ఆ పరీక్షలు రాసేస్తాక వస్తే మీకు ఎంఏ డిగ్రీ పోస్ట్లో వచ్చేస్తుంది సో అంతా బై పోస్ట్ నడిపించేయచ్చు అది మీరు ఫారిన్ డిగ్రీ యూనివర్సిటీ కూడా మీకు డిగ్రీ కావాలంటే వచ్చేస్తుంది పోస్ట్లో ఫీనిక్స్ యూనివర్సిటీ అని ఓ యూనివర్సిటీ ఒకటి ఉంది దానికి కొంత డబ్బు కడుతూ ఉండాలి మీరు అక్కడి నుంచి మీకు నోట్స్ అంతా కూడా మీకు పోస్ట్లో వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంటర్నెట్లో వచ్చేస్తుంది మీ ఇమెయిల్ అడ్రస్ వాడికి ఇచ్చేస్తే యూ కెన్ డౌన్లోడ్ ది హోల్ థింగ్ అదంతా చదివేసుకుని మళ్ళీ యూ కెన్ రైట్ ది ఎగ్జామ్ అని ఇంటర్నెట్ ఇచ్చి ఇంటర్నెట్లో వాడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు వాడు టైం ఇస్తాడు ఆ టైంలో మీరు సమాధానం ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే కాబట్టి మీరు ఇంటర్నెట్లోనే ఆన్సర్ చేసేస్తే మీకు ఇంటర్నెట్లోనే సర్టిఫికెట్ వచ్చేస్తుంది లేకపోతే పోస్టల్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది అలా అది అలాగంటే విజ్ఞానం కాదు ఇది దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ దేర్ ఇన్ ది వరల్డ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇది ఎంతసేపు ముఖము ద్వారా ప్రకటించబడుతుంది శ్రవణం ద్వారా స్వీకరించబడుతుంది గురు శిష్య పరంపర రూపంగా వస్తూ ఉంటుంది అంచేతనే వేదాంతాన్ని పఠించారా అని అడగకూడదు ఒకవేళ అడిగినా మేము పఠించామని మీరు చెప్పకూడదు మేము శ్రవణం చేసామని చెప్పాలి వేదాంత శ్రూయతే నత పక్ష్యతే వేదాంతం చదువుకోరు మరి ఏం చేస్తారు వేదాంతాన్ని వింటారు విని తెలుసుకోదు కదా అది మరి చదువుకోవడం అక్కర్లేదంటే చదువుకోవడం అవసరమే వినడం అయిన తర్వాత శ్రవణం తర్వాత మననం కాబట్టి శృతం శ్రవణపూర్వకంగా అంటే విని నేను సంపాదించినటువంటి మననం దానికి సెకండరీ ప్రైమరీ ఈజ్ శ్రవణం సో శ్రవణపూర్వకంగా నేను ఆత్మజ్ఞానము దానికి సహకరించేటువంటి సాధనము ఏమిటి మనఃపరి అంతఃకరణ శుద్ధి రాగద్వేషాది దోషముల నుండి అంతఃకరణమును శుద్ధము చేసుకునుట జిఫ్వామె మధుమత్తమా మొదలైన విషయాలన్నీ ఉన్నాయి కదండీ వీటిని అన్నింటినీ కూడా నేను శ్రవణం చేసి తెలుసుకున్నా ఇలాగా గురవరథీతం గురవే నివేదితం ఇటు విని ఇటు వదిలేయడం సిద్ధాంతకౌముది పాఠం లాగా వేదాంత పాఠం కూడా చేశారనుకోండి దట్ విల్ బి ఏ ప్రాబ్లం అలా ఉండకూడదు సో అది చేయాలి మననం చేసుకోవాలి జీవితంలో మన హృదయంలో దాన్ని సాక్షాత్కరించుకునే ప్రయత్నం చేయాలి అది అంత తేలికేం కాదు కష్టం అది మరి దాన్ని మనం ఎఫర్ట్ చేయాలి ఆ ఎఫర్ట్లో ఫస్ట్ స్టెప్ ప్రార్థన శృతమ్మే గోపాయ హే పరమేశ్వర నేను శ్రవణంతో సంపాదించినటువంటి ఈ జ్ఞానం ఏదైతే కలదో దీనిని నీవు రక్షించుము రక్షించడంలో రెండు రకాలు తత్ప్రాప్తి దాన్ని నేను నిరంతరం శ్రవణం చేసి పొందుట పొందిన దానిని అవిస్మరణము అంటే మరువకుండుట మరవడము అంటే జస్ట్ ఫర్గట్ అనే ఒకటి రెండవది జీవితంలో దానిని మనం సాక్షాత్కరించుకోలేకపోవడమే ఇక్కడ విస్మరణం ఇప్పుడు జిఫ్వామె మధుమత్తమా అనే వాక్యం విన్నాం దీంట్లో మర్చిపోవడానికి ఏముంది కానీ కెన్ వీ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ డే టు డే లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ సపోజ్ పరుషమైన వాక్ నోట్లోకి రాబోతోందనుకోండి వెంటనే గుర్తుకొచ్చి జిఫ్వామే మధుమత్తమా అనే వాక్యం గుర్తుకొచ్చిందంటే ఆ పరుషమైన వాక్కును విత్డ్రా చేసేసుకుని అయినా శుభం భూయాతి వెళ్ళిరా అలాగ మనం చెప్పగలగాలి అసలు లేకపోతే మాట్లాడకపోతే మరీ మంచిది మాట్లాడడం అంటూ వస్తే మంచి మాటే మాట్లాడడం శుభం వెల్ హ్యావ్ ఎ గుడ్ డే సార్ హ్యావ్ ఎ గుడ్ డే ఒక అయింది ఎవలాడడానికి వచ్చేది గుడ్ డే సార్ అని యు మూవ్ యువర్ వే సపోజ్ యూ హ్ టు లూజ్ సంథింగ్ ఇన్ ది ప్రాసెస్ డజన్ మ్యాటర్ బెటర్ లూజ్ దాన్ స్పీకింగ్ అన్డిజైరబుల్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడతాం ఇది మరిచిపోయామనుకోండి మరిచిపోయే పరుషంగా మాట్లాడేవనుకోండి అంటే అర్థం ఏంటి ఆ జ్ఞానము మనకి విస్మృతికి వచ్చేసింది అయ్యయో అలా విస్మరణే ఎప్పుడు ఎందుకు విస్మరించాను అపరాధం అని అలాంటి విస్మరణ రాకుండా జాగ్రత్త అది రాకుండా నీవు నాకు రక్షించుమా అని ప్రార్థన శృతమే గోపాయ తర్వాత జపార్థ ఏతే మంత్రా మేధాకామస్యా అవి ఇంతవరకు మంత్రాలు ఇంతవరకు ఉన్న వాక్యాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక మంత్రం అనుకోండి బహువచనంలో చెప్పారు అయితే మంత్రా ఎందుకంటే నాలుగు వాక్యాలు కలిపి ఒక మంత్రం తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వాక్యాలు వచ్చాయి కాబట్టి రెండు మంత్రాలు మూడు మంత్రాలకి మూడు మూడు తొమ్మిది మంత్రాలు అనుకోండి అయితే మంత్రాహని బహువచనం వేశారు అందుకోసం నేను అలా ఇవి మేధాకాముడు జపించటం కోసం ఉద్దేశింపబడ్డాయి కాబట్టి జపించటమే ఇంకా దీనికి మీరు చేయాల్సిందేం లేదు సో తప్పకుండా జపిస్తూ ఉంటాను సందర్భం వచ్చినప్పుడల్లా వాటిని ప్రవచనం కింద చెప్తా చంద్రో మొదలుపెట్టి ఓ మూడు సార్లు చెప్పుకుంటూ ఉన్నా రోజు మనకు అర్థం తెలుస్తూ ఉంటుంది అలా అంటూ ఉండగానే అర్థం మైండ్ ముందు ఫ్లాష్ అవుతుంది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ దానివల్ల ఏమవుతుందంటే ఆ మేధ బుద్ధి గొప్పగా పదును పెట్టబడుతుంది దాంట్లో ఇంక సందేహం సో మంత్రం ఈ మూలం చెప్పడం ఆ మనసులో ఒక్కసారి భావన చేయటం చెప్తుండగా భావన చేయటం పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి లేకపోతే ఓసారి మూడు సార్లు త్రీ టైమ్స్ ఆ రకంగా కొంతకాలం చేసినట్లయితే మనస్సు ఆత్మజ్ఞానానికి తత్సాధనములైనటువంటి శ్రవణ మననాదులకి పక్కగా ట్యూన్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఒంటరిగా కూర్చుని అంతర్ముఖంగా కూర్చుని భావన చేసిన దానికి గొప్ప బలం ఉంటుంది ఆ మనోబలం అంటారే అది ఆ రకంగానే సంపాదించుకోవాలి మనోబలాన్ని మనోబలం మనకి పయనించి అవ్వడం నింపార్టెంట్ అది ఇప్పుడు మీకు భయం ఉందనుకోండి ఏదైనా ఒక ఫీర్ ఉంది ఆ ఫీర్ ఎందుకుంటుంది మనస్సులో బలము వివేక బలం లేకపోవడం చేతి ఉంటుంది అది ఎలా పోతుంది ఏదో తాయెత్తు కడితే పోతుందంటే అలా పోవచ్చు అది వేరే సంగతి బట్ ఎలా పోయినా మనస్సులో బలాన్ని ఆధారం చేసుకోవడం ద్వారా ఆ భయం పోతుంది మనోబలాన్ని ఎలాగ ఆధారం చేసుకోవటము ఆ భయానికి వ్యతిరేకమైనటువంటి భావన ప్రతిపక్ష భావన అంటారు సో ఈ భయము అసందర్భమైనది దీంట్లో సారము లేదు నేను పరమేశ్వరుణ్ణి శరణాగతి చేసినాను ఈశ్వరుడు నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నాకు భయానికి అవకాశం ఏమీ లేదు అనే అర్థం వచ్చే ఓ శ్లోకమో ఓ వాక్యమో ఒక గురువు యొక్క ఉపదేశమో దాన్ని భావన చేస్తాను అది అలా భావన చేస్తుండగానే భయం పక్కకి జరుగుతుంది మళ్ళీ భావన చేయడం మానేసినప్పుడు మళ్ళీ భయం వస్తుంది భయం వస్తూనే దాన్ని భావన చేస్తారు మళ్ళీ భయం పక్కకి జరుగుతుంది ఆ విధంగా కొంతసే కొంతకాలం అయ్యేప్పటికీ విత్ ఇన్ ఎక్స్ సెల్ఫ్ భయం న్యూట్రలైజ్ అయిపోతుంది దీస్ సైకలాజికల్ ట్రీట్మెంట్ మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఇదే ట్రీట్మెంట్ వాడు చేసేది ఎటు మంచి పక్క బిల్ ఫ్యాట్ బిల్లు కూడా అటాచ్ చేస్తాడు ఈ ట్రీట్మెంట్కి దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ దర్ ఈజ్ నో డిఫరెన్స్ ఈ సంగతి నాకెలా తెలుసు మీరు అనొచ్చు నా దగ్గర సైకియాట్రిస్ట్లు ఎంతోమంది కూర్చొని పాఠం వింటూ ఉంటారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి ఎ డన్ ఆఫ్ దెమ్ ఐ హే ఆర్ మై సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పారు నాకు మీ ఫీడ్బ్యాక్ సో దిస్ ఇస్ వాట్ దే డూ ఏ సైకియాట్రిస్ట్ సిస్టమ్ దిష్మొచ్చి ఉంది ఎటు వచ్చి పది మందిని కూర్చోబెట్టి చెప్పరు ఒకళ్ళనే కూర్చోబెడతారు కౌచ్ ఓ కౌచ్ మీద కూర్చోబెట్టి రూము సెమీ డార్క్ దాని వ్యవహారం అంతా ఉంటుంది ఎందుకంటే బిల్లు వసూలు చేస్తారు కదా కాబట్టి అలా ఉంటుంది దాని ఆ సిస్టమ్ వేరే ఉంటుంది డాక్టర్ ఎగ్జామిన్ చేసినట్టుగానే ఉంటుంది అదర్వైజ్ దిస్ ఈజ్ వాట్ దే డూ కాబట్టి this is super psychology it is not just psychology kanaka a medha kamudu em cheyalusundante ee mantralni bhavanchestho okka sari alaga jiffa me madhumattama nama nama jiffa madhuramaina bhashanam kaladegu gaaka are thanaki thanu anukuntunadandi he is not saying it to anybody else there is no diplomacy involved here you are you are handling yourself you are with you So, that integrity, you cannot deceive yourself. You can deceive a hundred people. You don't want to deceive yourself. Why you should deceive yourself? Therefore, when you, when you are with yourself and this idea is incorporated into that relationship of yourself with yourself, jiffa memudhumattama, that works wonders, I tell you. Atuvante bhavana kalavadu, he cannot speak harsh words. అది చాలా తరువుగా పనిచేస్తుంది సో మందు వేసుకుంటే పని చదువుతుందో అవ్వదో ఇది మాత్రం పనిచేస్తుంది కాబట్టి మేధాకాముడు ఈ మంత్రాలని జపం కోసం వాడుకోవలసినది మీరు అర్థం తెలియకుండా అర్థాన్ని దూరంగా పెట్టి మీరు జపం చేస్తే అప్పుడు ఫలం ఇంత బలంగా ఉండదు ఏదో కొంత బలం కూడా కానీ అర్థ భావన అర్థం అందుగురించే అర్థం చెప్పుకుంటూ ఉన్నాం అర్థాన్ని చెప్పుకుంటూ అర్థాన్ని భావన చేస్తూ యు షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ విత్ హోమ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ హెన్స్ యూ డూ దట్ అండ్ దెన్ సి ది మీకు తెలియకుండా మీకు దాని పూర్ణ ఫలం మీకు లభించేస్తుంది వాక్కులో మాధుర్యం వచ్చేస్తుంది మనస్సులో స్వచ్ఛత్వం వస్తుంది ప్రసన్నత వస్తుంది ఈ మంత్రాలు మేధాకా ఈ విధంగా ఉద్దేశింపబడ్డాయి అక్కడికి ఆ మంత్రాలు అయ్యాయి ఇంకో మంత్రాలు శ్రీకాముడు అందాము హోమార్థాస్తూ అధునా శ్రీకామస్య మంత్రాహ ఉచ్యంతే అదే ఇక్కడ అవతారీకులో ఏం చెప్పారంటే మేధాకాముడికి శ్రీకాముడికి కూడా మంత్రాలు వస్తున్నాయి అని చెప్పారు మరి మేధాకాముడికి అయిపోయే మరి శ్రీకాముడి మాట ఏమిటి అంటే శ్రీకామశ్యతు ఇదిగో వస్తున్నాయి శ్రీ అంటే సంపద సంపద మళ్ళీ అనేక రకాలు ధన సంపద ధాన్య సంపద ధనం ఉంటే ఏమైందండి రూపాయి కాయితాలని అత్తీసర భోజనం చేస్తావా ధాన్యం మంచి ధాన్యాన్ని కొనుక్కోవాలి బియ్యాన్ని చేసుకుని బియ్యాన్ని అత్యసర వేసుకొని భోజనం చేస్తాం కాబట్టి ధన సంపద ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి తర్వాత ఆరోగ్య లక్ష్మి ఆరోగ్యం శరీరంలో ఆరోగ్యం ఉండాలి తర్వాత మనస్సు ప్రసన్నంగా ఉండుట అది కూడా ఒక లక్ష్మి తర్వాత చుట్టూ సమాజంలో క్షేమము ఉండుట సమాజం ప్రసన్నంగా ఉండాలి సమాజం అతలాకుతలంగా ఉందండి మీరు సుఖంగా ఉండగలుగుతారా ఉండలేను సమాజంలో కూడా కొంత శాంతి ఉండాలి ఇంకో సామాజిక శాంతి అది ఒక లక్ష్మి సో ఈ విధంగా అనేక లక్ష్ముల్ని మన వాళ్ళు వర్ణించారు అష్ట లక్ష్ముల్ని వర్ణించారు నిజానికి అష్ట లక్ష్మి ఎయిట్ ఫోల్డ్ వెల్త్ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ దే హెరీ డిస్టార్డ్ విజన్ ఆఫ్ లైఫ్ లక్ష్మి అంటే నోట్లని అర్థం రూపాయి కాగితాలే లక్ష్మి అని అనుకుంటున్నారు అది సరికాదు రూపాయి కాగితాలే లక్ష్మి కాదు ఆరోగ్యం ఉండాలి ఇంకా ధాన్యం ఉండాలి ఆహార సంపద అన్నీ ఉండాలి అన్నిటి అనేక రకాల లక్ష్మి ఉంటేనే అది పూర్ణమవుతుంది అష్ట లక్ష్ములు ఉండాలి అనివే సో అటువంటి శ్రీకాముడు ఈ సమస్త సంపదలు ఉన్నట్టు ఉండాలి నాకు ఉండాలి కదండి గృహస్థులకు అన్నీ ఉండాలి గృహస్థులే ఈ రోజుల్లో సాధువులు అందరికంటే పెద్ద శ్రీకాములు అయి కూర్చున్నారు నిజంగా సాధువులకి ఈ సోకాళ్ళు సాధువులకు ఉన్నంతటి శ్రీకామత్వము గృహస్థులకు లేనేలేదు ఏదో వాళ్ళు పదివేలో పదిహేను వేలో జీతం సంపాదించుకుని చక్కగా ఉన్నంతలో తృప్తిగానే ఉంటున్నారు సాధువులకి ఎంత సంపాదించినా చాలటం లేదు సంపాదిస్తూనే ఉన్నారు సో ఎనీవే దట్ ఈ సెకండరీ సో శ్రీకామ దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ శ్రీకామ దీస్ ఆర్ ఆల్ మెంట్ ఫర్ గృహస్థా హోమం గృహస్థులే చేస్తారు సాధువులు హోమం చేయరు చేయకూడదు హోమం సాధువులు కూడా హోమం మొదలు పెడితే దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ ఎగ్నెస్ట్ శాస్త్రం సో హోమార్థా అధునా శ్రీకామస్య మంత్రా ఉచ్యంతే ఈ మంత్రాలను ఊరికే వల్లే వేయక్కర్లేదు అదే జపం చేయక్కర్లేదు ఎప్పుడైనా మీ ఇంట్లో హవనం అనేది జరిగితే మరిచిపోకుండా ఈ మంత్రాలు చెప్పి రెండు చుక్కలు నెయ్యి అగ్నిలో వేయండి విథౌట్ ఫెయిల్ హవనం అంటూ జరిగితే మటుకు డోంట్ లీవ్ దీస్ మంత్రాస్ అప్పుడప్పుడు ఆర్య సమాజ్ హవనం అవుతుంది ఇన్కార్పొరేట్ దీస్ మంత్రాస్ దే అండ్ యాడ్ ఆబ్లేషన్ నెయ్యి ఒక చుక్కన స్వాహారినప్పుడల్లా ఒక చుక్కనవి వేస్తూ ఉండటం వేస్తే ఏమవుతుందో తెలుసునండి మీకు మీ కమ్యూనిటీకి ఆ మొత్తం సమాజం ఎవరైతే హోమం చేశారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని విధముల సంపద కలుగుతుంది శ్రీకామస్య హోమార్థా అధునా మంత్రా ఉచ్యంతే ఇది ఎక్కడి నుంచి అంటే ఆవహంతి వితన్ వానా మొదలుపెట్టి అప్ టు ది ఎండ్ ఆఫ్ అనువాకా నేను అనుకుంటున్నాను అక్కర్లో ఎదుర ఎండ్ ఆఫ్ అనువాకాం పశుభిస్ సహస్వాహ వరకు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రకం ప్రార్థనలు వస్తున్నాయి సో అంతవరకు ఉంటే సరిపడుతుంది చూద్దాం భాష్యకారులు అన్ని నిరూపణ చేస్తారు అందాము ఆవహంతి వితన్వానా అది అటువంటి శ్రీ శ్రీ అంటే శబ్దం ప్రథమా యొక్క వచనం శ్రీ సో ఎటువంటి అంటే లక్ష్మి ఎటువంటి శ్రీ ఆవహంతి వితన్వానా వచ్చిన దాన్ని బట్టి ఆ ఎగ్జిక్యూవ్ మనకు అలా కుదురుతాయి భాషంతియంతి అంటే తీసుకువచ్చేటువంటి ఏమిటి తీసుకురావాలండి ధనము ధాన్యం ధనధాన్యాది సంపత్తుని తీసుకువచ్చేటువంటి శ్రీ తర్వాత వితన్వాత్ ఏమిటి తీసుకురావాలో తర్వాత వస్తుంది తీసుకురావాలో వస్తుంది మంత్రంలో సో ఆనయంతి ఆవహంతి అంటే ఆనయంతి తీసుకువచ్చేటువంటి శ్రీ ఇంకా ఎటువంటి శ్రీ వితన్వాన తను విస్తారే అనే ధాతువు సో తనోతేహే తత్కర్మత్వాత్ తను అనే ధాతువుకి అర్థమేమిటి విస్తరించుట అనే అర్థము ఉన్నది తను విస్తారే సో తనోతేహే తత్కర్మత్వా తను అనే ధాతువుకి విస్తరించుట అనే అర్థము ఉండుట వలన అనే పదానికి విస్తారయంతి అనే అర్థం చెప్పినారు విస్తరింపజేయుట సో ఈ స్త్రీ మనకి తీసుకొచ్చేప్పుడు వన్ ఆర్ టూ పెయిర్స్ వస్త్రాలు తీసుకురావచ్చు తీసుకొస్తే సరిపడుతుంది కానీ అవి వన్ ఆర్ టూ పెయిర్సే ఉండిపోకూడదు ఓలా హాఫ్ ఎ డజన్ టూ డజన్ కింద అయిపోవాలి వాసా గుంసి అంటే వస్త్రాలు వస్త్రాలు అంటే చీరలు లేకపోతే సూట్లు దోవతలు మొదలైనవి వచ్చేప్పుడు పోనీ రెండు తీసుకొచ్చినా తర్వాత అవి ఎనిమిదో పదో అవ్వాలి తర్వాత ఇరవై అవ్వాలి తర్వాత ఇంకా ఎక్కువ కూడా అయితే మంచిదే సో ఆ విధంగా తీసుకురావాలి విస్తరింపజేయాలి తర్వాత కుర్వాణా నిర్వర్తయంతి అంటే నిర్వహింపజేయాలి తీసుకురావాలి విస్తరింపజేయాలి స్థిరంగా నిలిచి ఉండి చేయాలి అలా వచ్చేయి ఇలా పెరిగేయి అలా కూలయి అన్నట్టు అవ్వకూడదు మూడు నాళ్ల ముచ్చట అయిపోకూడదు రావాలి వృద్ధి చెంది తరతరాలు నిలిచి ఉండాలి కుర్వాణా ఈ పనులన్నీ ఎంతకాలం పట్టాలి ఓ నాలుగు జనరేషన్స్ పట్టింది అనుకోండి మూడు వ్యవస్థలు అయ్యేటికి ఈ లోపల మనం అయిపోతాం దానివల్ల ఉపయోగం ఏమిటి తొందరగా అదే అంటున్నారు అచీరం అచీరం క్షిప్రమేవా అచీరం కుర్వాణ చీరం ఆత్మనహన్ ఉంది కదా ఆ అకారం సంధిలో పడింది కుర్వాణా అచీరం కలిపితే ఏమవుతుంది కుర్వాణా చీరం అవుతుంది ఇప్పుడు అచీరం అంటే అచిరం దీర్ఘం ఛాందసం అంటే వేదమంత్రంలో దీర్ఘం ఉంది తప్పిస్తే లౌకిక సంస్కృతంలో దీర్ఘం ఉండదు హరస్లో ఉంటుంది అంటే అచిరం అంటే తొందరగా చిరం అంటే ఆలస్యం అచిరం అంటే తొందరగా క్షిప్రమేద కాబట్టి ఈ శ్రీ తొందరగా మా ఇంటికి రావాలి వచ్చేప్పుడు వస వస్త్రాలు ఇతర ధనధాన్యాలని తీసుకురావాలి తీసుకువచ్చిన వాటిని వచ్చిన తర్వాత విస్తరింపజేయాలి విస్తరింపజేసి నాలుగు కాలాల పాటు నిలబెట్టాలి ఇన్ని ఈ సిరి చేయాలి తొందరగా చేయాలి ఇప్పుడు ఒక అర్థం చెప్పారు ఇంకో అర్థం కుర్వాణ అచీరం కాదు ఇంకా కుర్వాణ చీరం చీరం అంటే ఏమిటి చిరం ఇప్పుడు అర్థం అలా చెప్తాం చాలా కాలం తర్వాత అని కాదు తీసుకురావాలి తర్వాత విస్తరింపజేయాలి నిలబెట్టాలి ఎంతకాలం నిలబెట్టాలి చిరం కుర్వాణ నిలబెట్టడం దగ్గర ఈ చిరం అప్లై చేయండి మొత్తం అంతకే అప్లై చేయొద్దు ఆ శ్రీదేవి మా ఇంటికి రావాలి విస్తరింపజేయాలి ఇవన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత విస్తరింపజేసిన తర్వాత చిరకాలము నిర్వహించాలి కుర్వాణిర ఎవరికి ఆత్మన మర్వాత వామగ అన్నపా వస్త్రా మమ ఏమిటి తీసుకురావాలండి తీసుకొచ్చి వర్ధల్ల చేసి నిలబెట్టాలంటున్నారే తొందరగా తీసుకొచ్చి తొందరగా వర్ధల్ల చేసి చాలా కాలం నిలబెట్టాలి అని అన్నారే ఏమిటిది వాటి ఏమిటో చెప్తున్నారు వాసాంసి అంటే వస్త్రము వస్త్రాన్ని ద్వితీయ బహుచనం వస్త్రములను తీసుకొచ్చి వస్త్రములను విస్తరి చేసి వస్త్రములను చిరకాలము ఉంచాలి అంటే కొత్త వస్త్రాలు కట్టుకుంటే అది ఒక శోభ నూతన వస్త్రాలు కట్టుకుంటూ ఉంటాను ఎంతో శోభ జనులకు నూతన వస్త్రాలపై ఒక ప్రేమ కూడా ఉంటుంది అంచేతనే తనను తాను ప్రేమించిన ప్రతి సందర్భంలోనూ నూతన వస్త్రం కట్టేసుకుంటాను ఇవాళ నా మనసుకు ఉల్లాసంగా ఉంది కాబట్టి నూతన వస్త్రం కట్టుకుంటారు ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి నూతన వస్త్రం కట్టేసుకుంటారు నూతన వస్త్రం అన్నది సాలీడ్ మీద పడింది అనుకోండి ఎవరి సాలీడ్ మేదపడిపోయింది నాకు నూతన వస్త్రం వచ్చేస్తుందేమో అని వేసుకుంటారు ఏదో యాక్సిడెంటల్గా పడింది అని అనుకోరు ఎందుకంటే ప్రజ జనులకు ఆ నూతన వస్త్రాల మీద ప్రేమ ఎందుకంటే నూతన వస్త్రము ఇట్ సిగ్నిఫైస్ ఎ ఫ్యూ థింగ్స్ ఎడ్ థింగ్స్ ఇట్ సిగ్నిఫైస్ మనకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చినప్పుడు కొత్త బట్టలు కట్టుకుంటాము పండుగ రోజున కొత్త బట్టలు కట్టుకుంటాము కొత్త బట్టలు కట్టుకున్న రోజునే పిండి వంటలతోటి భోజనం చేస్తాము ఆ రోజు సరదాగా పిక్నిక్లకి దానికి కూడా వెళ్తాము సో సో మెనీ అదర్ గుడ్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ న్యూ క్లోత్స్ అందుకోసమే వాసాంసి వస్త్రాన్ని మమ నాకు గావహ గోవులు అంటే సంపద అంటే నెయ్యి వెన్న మొదలైనవి గోవులు అంటే కదండి గోవు యానిమల్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ తీసుకుని మనం మనం సుఖంగా అనుభవిస్తాము పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైనవి సో ఇక్కడ గావహ అన్నది ప్రథమ భోజనం కానీ ద్వితీయ భోజనం ఉండాలి కదా ఆనయంతేంటే తీసుకురావాలి వేటిని గోవులను అని ఉండాలి గోవులు గోవులను ద్వితీయ ఉండద్దండి తెలుగులో అలాగే అనేస్తారు ఆవులు తీసుకురా అంటారు ఆవులు తీసుకురావడం ఏమిటి ఆవులను తీసుకురా ద్వితీయ విభక్తి ఉండాలి కాబట్టి గావహ అని ఉన్నా దాన్ని ద్వితీయగా మార్చుకోండి గాష్ చేతి గాహ అర్థం గాహ అంటే ద్వితీయ శక్తి ఇది శబ్దం వచ్చిన వాళ్ళ కోసం శబ్దం రాకపోతే మీరు చింత చేయకుండా దాని గురించి గౌహ గావహ గావ అని ఉంటుంది ద్వితీయ బహువచనం గాహ అది మనస్సులో పెట్టుకుని ఆయన అలా రాశారు అది తర్వాత శబ్దాలు వస్తే ఇబ్బంది శబ్దాలు రాలేదు అనుకోండి ఓ మాస్టర్ పాఠం చెప్పేవారు ఆ అది వ్యాకరణానికి సంబంధించిందిలే ముందుకు నడు అనివారు అంటే వ్యాకరణానికి సంబంధించింది కాబట్టి ఆయన చెప్పనొక్కర్లేదు ఈయన తెలుసుకొని వ్యాకరణం గురించి మనకెందుకు ఆరకంగా చూస్తే అది అది వ్యాకరణం కూడా కావాలనుకున్న వాళ్ళ కోసం ఆయన రాశారు గాస్ చేతి యావత్ తర్వాత అన్నపానేచ సర్వదా అదే ఈ ఆ నూతన వస్త్రాలు గోవులు మాత్రమే కాకుండా చా సర్వదా అన్ని కాలములలో ఈ సర్వదా అంతటా వర్తిస్తుంది అన్ని కాలములలో అంటే ఆయా సందర్భములు అన్నింటిలో అని నూతన వస్త్రాలు కట్టుకునే సందర్భాలన్నింటిలో మాకు నూతన వస్త్రాలు ఉండాలి గోసంపద ఉండాలి అంటే క్షీరము దది మొదలైనవి సమృద్ధిగా అన్ని స్కాలములలో ఉండాలి ఇంతేకాకుండా అన్నపానములు అన్నము పానము పానము అంటే మంచినీరు తర్వాత మజ్జిగ మొదలైనటువంటి పానీయములు ఇవన్నీ కూడా ఉండాలి అన్నపానీయత సర్వదా ఒకప్పుడు మంచినీళ్ళు కూడా దొరకవు అలాంటి పరిస్థితి రాకూడదు మంచినీళ్ళు దొరకని పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి అది ఉండకూడదు ఈ రోజుల్లో మంచినీళ్ళు దొరకట్లేదు మంచినీళ్ళు ఇవ్వడం మానేశారు ఎవరు మంచినీళ్ళు ఇవ్వట్లేదు హోటల్కి వెళ్తే ఇస్తున్నారో లేదో నాకు తెలియదు బట్ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇవ్వడం మానేశారు మీకు కావాలంటే మీరు డిమాండ్ చేస్తే కానీ ఎవరి పరిస్థితి వచ్చేసింది నోబడి ఈజ్ గివింగ్ వాటర్ పూర్వం మొట్టమొదటి మంచినీళ్ళు ఇచ్చేవారు అయితే ఈ రోజుల్లో మంచినీళ్ళు తీసుకోవడానికి కూడా జనం వెనుకాడుతున్నారు ఎందుకంటే దాంట్లో ఏదో కంటామినేషన్ ఉంటుందేమో అని ఈ విధమైన ఒక సెన్సిటివిటీ కూడా వచ్చింది జనంలో మాదీ కుర్వాణీ తాం తేధానివర్తనా పరం ఆవహ ఆనయా తో మే శ్రియమావహ అను శ్రీయం అంటే లక్ష్మీదేవిని ఎటువంటి శ్రీ ఏవమాదీని కుర్వాణా శ్రీ ఈ పైన చెప్పిన పనులనన్నింటినీ చేసిన ఏ శ్రీ గలదో ఆ శ్రీని పైన చెప్పిన పనులంటే మూడు పనులు ఆవహంతి వితన్వాణ కుర్వాణా చిరం వీటిని వాసాంసి గావహ అన్నపానేచర్వదా ఇవన్నింటినీ మా ఇంటికి తీసుకొచ్చి విస్తరణ చేసి చిరకాలను నిలబెట్టే యా శ్రీ ఏ శ్రీ గలదో ఆ శ్రీని తాం అటువంటి శ్రీని ఆవహ అంటే ఆనయ తీసుకురమ్ము మాకు ఆ శ్రీని శ్రీని తీసుకొస్తే ఉపయోగం శ్రీతో బాటుగా ఇవన్నీ వస్తాయండి కేవలం స్త్రీ ఒక్కటే ఆవిడ ఒక్కటి వచ్చి కూర్చుని వడ్డించమని అడుగుతుంది అనుకుంటున్నారా ఆమె ఆమె వచ్చిందంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆవిడతో పాటుగా నడిచి వచ్చేస్తాయి నిజానికి శ్రీ అంటే ఇగ ఇవన్నీ రూపంలోనే ఉంటుంది స్త్రీ స్త్రీ ఆవిడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ ఇవన్నీ వస్తాయని అలా కాదు ఉడికేలా చూపించినా వీటి రూపంగానే ఉంటుంది స్త్రీ అటువంటి స్త్రీ మాకు కావాలి ఎప్పుడు కావాలి తత ఆ తరువాత ఆ తరువాత అంటే దేని తరువాత మేధానిర్వర్తనాత్ పరం మొట్టమొదటి ప్రార్థన దేనికి మేధకి ప్రార్థన ఆ మేధ వచ్చిన తరువాత శ్రీ కావాలి పోనీ ముందే స్త్రీ ఎందుకు రాకూడదు తర్వాత మేధ కంగారే ఉంది అంటే ఆయన అంటారు అమేధ సోహి శ్రీరనర్థ యైవ మేధ లేనివానికి శ్రీ హానిని మాత్రమే కలిగిస్తుంది ఎంత గొప్ప విషయమో చూడండి ముందు మేధ తర్వాత శ్రీ మనం కూడా పిల్లలకి వంద రూపాయలకైతం ఇస్తారా ఇవ్వరు వాడు అల్లరి చిల్లరిగా తిరిగి ఇవ్వడనుకోండి వాడికి వంద రూపాయలకైతం ఇస్తారా కొడుకైనా ఇవ్వరు వాడు బుద్ధిమంతుడు చదువుకున్నాడు వివేకవంతుడు అంటే వందేమీ వేయ ఎందుకంటే మేధ అంటే చక్కని బుద్ధి అది లేనివాడికి కనుక మీరు ధనాన్ని అందజేస్తే వాడు తాను వినాశాన్ని పొంది తన చుట్టూ వాళ్ళను కూడా వినాశపు దారిలో నడిపిస్తాడు అంచేతనే స్త్రీ ఉండకూడదు అధికంగా మేధ ఉండి తర్వాత స్త్రీ ఉండాలి మేధ ఉండి స్త్రీ ఉంటే ఆ స్త్రీ వల్ల వాడు అభివృద్ధికి వస్తాడు వాటితో పాటుగా కుటుంబం అంతా క్షేమాన్ని పొందుతుంది సమాజం కూడా కళ్యాణాన్ని పొందుతుంది మేధా సంపత్తి కలవాడికి మేధా అంటే వివేకం ప్రజ్ఞాబలము వివేక బలము కలవాడికి వాడి చేతిలో ఉన్న స్త్రీ వల్ల సమాజానికి ఎంతో కళ్యాణం కలుగుతుంది కొంతమంది చేతిలో స్త్రీ సమాజానికి క్షేమాన్ని కలిగిస్తుంది కొంతమంది చేతుల్లో స్త్రీ సమాజానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది మనకి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ లోకంలో అలా కొట్టినట్టు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు పుల్లారెడ్డి గారు లాంటి వారికి ధనం ఉందనుకోండి ఆయన చేతిలో ఎన్నెన్ని సమాజ కార్యాలు జరిగిపోతూ ఉంటాయో జరిగిపోతూ ఉంటాయి ఆయనకి స్వీట్ షాప్లో ఇంకో పది రెట్ల ఆదాయం వచ్చితే మనకే క్షేమం ఎందుకంటే ఆ దాంట్లో ఏదో కొంత లాభం మనకు వస్తుంది ఏదో ఒక సంస్థ పెట్టి ప్రజాక్షేమానికి కావలసిన కార్యాలను చేస్తూనే ఉంటారు అలా నిరంతరంగా కాబట్టి అటువంటి దాతల వద్ద శ్రీ సమృద్ధిగా ఉండాలి ముందు మేధ తర్వాత అది వరస లేకపోయినట్లయితే మేధ లేకుండా ఉన్న శ్రీ అనర్థాయ చాలా హానిని మాత్రమే కలిగిస్తుంది తర్వాత మంత్ర అందాము లోహా భాషి ఇంకా ఆ ఇంకా ఇంకో విశేషణం ఇంకా ఏమి లక్షణము ఆశ్రీకి కలదు అంటే లోమశాం అజావ్యాదియుక్త అన్యై పశుభి సహయుక్త లోమశా పశుభి సహ శ్రియమ్ ఆవహ స్వాహ అన్నది దానికి ఇంక వేరే అర్థం ఏం చెప్పక్కర్లేదు స్వాహ అనే పదము అది హోమ మంత్రము అని నిర్దేశిస్తుంది దానికి వేరే దాన్ని వాక్యంలో అన్వయం చేసే అర్థం చెప్పక్కర్లేదు సో శ్రీయం శ్రీని తీసుకురా మాకు అందజేయి ఎటువంటి శ్రీ లోమ లో అంటే రోమా భేదమేం లేదు రెండింటినీ అలాగార్ అంటే తలవార్ తర్వార్ ఆర్ తల్వార్ అంటే తలవారము అంటే కత్తి అని సో లోమ రోమ రోమా అంటే శరీరం మీద ఉండేటువంటి ఈ కేశములకు రోమా అని పేరు లోమశా లోమశాం అంటే ఈ అజ అవి అంటే గొర్రెలు గొర్రెలకి గొర్రెలు మొదలైన జంతువులకి ఆ బొత్సు నిండా ఉంటుంది దాన్ని తీసి తివాచీలో అవి నేస్తారు అది ఆ సంపద అది కూడా సంపదే కదండి ఇప్పుడు కశ్మీర్లోనూ అక్కడ ఈ తివాచీ పరిశ్రమ చాలా అధికంగా ఉంటుంది వాళ్ళు ఏం ఆ గొర్రెల్ని పెంచుతారు గొర్రెలు పెంచితే వాటి శరీరం నిండా ఈ జుట్టు బాగా పెరుగుతుంది పెరిగితే దాన్ని జాగ్రత్తగా కట్ చేసి తివాచీలు అన్నీ నేస్తాయి తివాచీలు బోల్డ్ ఖరీదండి చాలా పెద్ద సంపద కాబట్టి లోమషామ్ సో అటువంటి రో షా అనే పదానికి ప్రాచుర్యము అని అర్థం రోమములు అధికంగా ఉండేటువంటి గొర్రెలు మొదలైనటువంటి పశు సంపద కూడా స్త్రీ యొక్క ఒకనొక గుర్తే అది కూడా మాకు కావాలి అంటే మా ఇంట్లో తివాచీలు మొదలైనవి సమృద్ధంగా ఉండాలి ఈ ఇరానియన్ తివాచీలో అవి ఉన్నాయంటే వాటి ఖరీదు అంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు లక్షల్లో ఉంటుంది ఖరీదు ఒక కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే తివాచీలు ఉంటాయి తివాచీని క్లీన్ చేసివాడు ఒకడు స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు వాడు ఢిల్లీ నుంచి వస్తాడు హైదరాబాద్ హైదరాబాద్లో ఎవరు లేరు తివాచీని క్లీన్ చేసేవాళ్ళు ఢిల్లీ నుంచి వస్తాడు అతను అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చిన వెంటనే మీకు ఫోన్ చేస్తాడు మీ ఇంట్లో తివాచీ ఉంది నేను వచ్చాను మీరు క్లీన్ చేయించుకుంటారా అని అడుగుతాడు చేయించుకోవాలి లేకపోతే అతను మళ్ళీ సంవత్సరం దాకా రాడు అప్పుడు అతనికి ఎంత తీసుకుంటాడో తెలుసినా మూడు రూపాయలు తీసుకుంటాడు మీరు కూర్చున్న తివాచి అంత తివాచిని క్లీన్ చేయడానికి త్రీ థౌజండ్ రూపీస్కి ఛార్జ్ ఒక పూట పని పొద్దున్న ఎనిమిదింటికి వచ్చి పన్నెండింటికి మీ తివాచి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు త్రీ థౌజండ్ ఇస్తుంది తివాచి క్లీనింగ్కి త్రీ అయితే తివాచి ఎంత ఖరీదు ఉంటుందో చూడండి మూడు లక్షలు ఉంటుంది సో ఓ మా షా శ్రీ మాకు కావాలి అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే పశుభిస్ సహా ఇంకా ఇటువంటి పశువులు గుర్రాలు ఏనుగులు అనే ఆ వే వైదికాలం నాటి పరిస్థితి అది ఎయిర్ కండిషన్ కార్స్ అలాగే ఏదైనా ఒక కారు ఉంటే చాలు రెండు మూడు రకాల కార్లు ఉండాలి మార్కెట్కి వెళ్ళేందుకు ఒక రకం కారు ఏదైనా దూరంగా వెళ్ళాలనుకోండి బిగ్గర్ కార్ యూవెన్చువల్లీ యూ విల్ నీడ్ ఎ బిగ్గర్ కార్ అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు నేను చూశాను యువెన్చువల్లీ సో ఆ రకంగా సో ఆ స్త్రీ యొక్క రూపాలు అనేక రకాలుగా ఉంటాయి పశుభిస్సహ లోమశాం లోమశాం అంటే అజా అవ్యాధి యుక్త మేకపాలు కావాలనుకోండి మేకలుంటే మేకపాలు వస్తాయి తివాచీలు కావాలంటే గొర్రెలుంటే తివాచీలు వస్తాయి ఇటువంటి వాటితో కూడిన స్త్రీ ఇంకా అన్య పశుభిస్సహ ఇంకా మిగతా పశువులతో కూడిన శ్రీ యుక్త ఆవహ వీటన్నిటితోటి కూడినటువంటి శ్రీని మాకు కలిగించుము అని ప్రార్థన ఎవళ్ళని ఉద్దేశించి ప్రార్థన శ్రీని కలిగించుము ప్రార్థిస్తున్నారు కదా కాబట్టి ఇట్ కెనాట్ బి అడ్రస్ టు శ్రీ ఇఫ్ ఇట్ ఈస్ అడ్రస్ టు శ్రీ దాని నువ్వే రా ఉంటుంది కానీ ఇక్కడ ది అడ్రస్ ఈజ్ టువర్డ్స్ ఓంకార అదే అంటున్నాం పోల్ని సంబోధ్యత అని కూడా అనండి అనొచ్చు అధికారా అధికారం అంటే ప్రకరణం కాంటెక్స్ని బట్టి ఇక్కడ ఎవళ్ళని ఉద్దేశించి ప్రార్థన అంటే కలిగిన పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ఎందుకంటే ప్రారంభం ఓంకారం కదా యశ్చందసో విశ్వరూప కాబట్టి ఓంకారమే ప్రతీక దాని ఉద్దేశించే ఓ ఓంకారమా అనగా ఓంకార రూపంలో ఉండే హే ఈ ఈ శ్రీని ఈ విధంగా నీవు తీసుకొచ్చి అందజేయవలసినది అని అర్థం సంబోధ్యతే ఓంకారాన్నే సంబోధిస్తోంది మంత్రము లేకపోతే సంబోధ్యతే ఓంకారానికే ఇది జతగూడుతుంది మీరు ఎలా చెప్పినా చెప్పచ్చు సంబోధ్యతే బాగుందేమో అని నాకు అనిపించింది ఓకే కింద వ్యాఖ్యాత శ్రీయమావహేతి క సంబోధ్యతే ఆ వ్యాఖ్యాత కూడా సంబోధ్యతే అనే కాబట్టి మీరు సంబోధ్యతే అని అనుకుంటే మంచిది ఓకే తర్వాత స్వాహాకారోమార్థ మంత్రాంత జ్ఞాపనార్థ ఇంకా స్వాహాకి మీరు వేరే అర్థం ఏం చెప్పద్దు హోమశాం పశుభిస్హ అంతకే అర్థం చెప్తారు మరి స్వాహా ఏమిటి అంటే హోమార్థ ఇది హోమం కొరకు ఉద్దేశింపబడిన అర్థం అంటే ఉద్దేశింపబడిన హోమము కొరకు ఉద్దేశింపబడిన మంత్రము ఆ మంత్రం అయిపోయింది ఇక్కడతోటి అంత జ్ఞాపనార్థ హోమము కొరకు ఉద్దేశింపబడిన మంత్రము ఇక్కడతోటి అంతమైనది అని సూచించేటువంటి పదము స్వాహ కాబట్టి స్వాహ అని అప్పుడు మీరు అబ్లేషన్ ఆఫర్ చేయాలి ఇప్పుడు పూజ చేసేప్పుడు లేకపోతే హోమం చేసేప్పుడు మీకు మొత్తం మంత్రాలన్నీ రాకపోవచ్చు కానీ ఎక్కడ ఏది ఆఫర్ చేయాలో దట్మచ్చి యూ షుడ్ నోటీస్ ఇప్పుడు ఇప్పుడు పూజ చేస్తున్నారు అనుకోండి ధ్యాయామే అనగానే నీళ్లు సమర్పించకూడదు ధ్యాయామే అంటే ఓ పుష్పాన్ని వేయాల్సి ఉంటుంది అవాహయామేనే పుష్పం వేయాలి అవాహ్యామే అని పుష్పం ఏమన్నారు అనుకోండి ఓ పుష్పం వేసి మళ్ళీ ఇంకో పుష్పం వేసి మళ్ళీ ఇంకో పుష్పం వేసి ఓ పుష్పం వేసి ఆగాలి పాదయో పాద్యం సమర్పయామి అనగానే మళ్ళీ పుష్పం వేయకూడదు నీళ్లు సమర్పించాలి మీకు మంత్రం రాకపోవచ్చు బట్ దట్ మచ్ ఉండాలి కదా అదొకటి ఇంపార్టెంట్ పూజ అలవాటు చేసుకోవాలి దిస్ వన్ షుడ్ రికగ్నైజ్ దిస్ మచ్ ఇంకా హోమం హోమం చేసేప్పుడు ఆ నెయ్యి తీసుకోండి అనగానే తీసుకున్న దాంట్లో వేసేయడం అలాగ మన పూచే అయిపోతుంది అలా చేయకూడదు సో ఎప్పుడు వేయాలి స్వాహనప్పుడే వేయాలి ఎందుకంటే ఆ స్వాహ అనే పదానికి ఇది ఆఫరింగ్ ఆఫ్ అన్ ఆబ్లేషన్కి చిహ్నము కాబట్టి మంత్రం చెట్టు చెట్టు దాకా ఆగి స్వాహా అనగానే వేయాలి కొంతమంది ఏం చేస్తారు ఏదో వేస్తూ ఉంటారు నెయ్యి తీసుకోండి అంటే దాంట్లో వేసేయడం స్వాహా అన్నప్పుడు ఆకాశంలో తీసుకుంటాం స్వాహా అన్నప్పుడే వేసే పద్ధతి కూడా ఉంటుంది ఇలా వేసి అలా వేయాలి దేనికి సంబంధ దానికి వేయాలి ఎవ్రీథింగ్ స్వాహ అంటుండగా వేయాలి స్వాహ అని వేయాలి అంటూ ఉండగా వేయాలి యా సో వేసేటువంటి పద్ధతుల్లోనే వేయాల్సి చోటే వేయాల్సి ఉంటుంది సో స్వాహ ఈ స్వాహ అనే పదానికి అర్థం ఉందా లేదా అని ఒక మీమాంస ఉండొచ్చు ఉంది అర్థం ఆ అర్థాన్ని మీరు ఇక్కడున్న మిగతా వాక్యంలో జోడించకూడదు మిగతా వాక్యంతో అన్వయించదు అది ఎందుకంటే ఊరికే జ్ఞాపనార్థం సూచించటమే హోమం చేయండి అని సూచించటం కోసం స్వాహ అంటే సు ఆహా స్వాహ దేవతలు అంటారట అగ్నే స్వాహ ఆ అంటే వెల్ సెడ్ అనే అగ్నిహోత్రుడు అంటాడు ఆ వెల్ సెడ్ ఎందుకంటే ఆయనకి లభించిందిగా స్వాహకారమ ద్రవ్యం ఆయనకి లభిస్తుంది అలాగే సూర్యాయ అంటే సూర్యదేవత శుభం భూయ వెల్ సైడ్ బాగా అన్నావు మంచిగా చెప్పే మంత్రం తీసుకోండి అని ఇచ్చారనుకోండి అది చాలా సంతోషం అండి మీరు చాలా ఉదార హృదయాలు ఎంత బాగా అన్నారు ఎంతమంది పెద్ద మాట అన్నారు అని దేవతలు కూడా అలా అంటారు ఎందుకంటే మీరు దాతలు దేవతలు స్వీకరించేవాడు వాడు ప్రతిగ్రహీత కాబట్టి హోమం చేసేవాడు దేవతలకు కూడా సమర్పించేటువంటి దాత కనుక స్వాహ ఎనీవే అక్కడికి అది ఒక ప్రార్థన వస్తుంది ఈ ప్రార్థన ఎవరికి అంటే గురువులకి ఈ ప్రార్థన ఓకే ఆమాయంత బ్రహ్మచారి పూర్ణమి పూర్ణము పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి రి హరి ఓం ద్స్పణమస్తూ